కీర్తన రెండు వందల యాభై మూడు ఏమని చెప్పగవచ్చును ఈ సంతోషపు శుద్ధి నామము శ్రీకృష్ణుడట నారాయణునికి జనని దేవకి దేవి జనకుడు వసుదేవుడు అనగుడైన ఎట్టి ఆదిమూర్తికి ఘనలోక రక్షణ కంసుమామగమును తనకు కారణమట దైవ శిఖామణికి పుట్టినది మధుర పెంపుడు చోటు రేపల్లె పొట్టిన మాయల పురుషోత్తమునికి పట్టిన పాండవ పక్షపాతము కౌరవ వైరమిట్టి వ్రాతఫలమట ఈశ్వరేశ్వరునికి గోవులగా చేదియు గొల్లెతల పొందేదియు ఆ వేళ గుణము ఈ అచ్చుతునికి శ్రావణ బహుళాష్టమి చంద్రోదయము రోహిణీ కావింప జన్మమిది మో శ్రీ వెంకటపతికి